గణపతికీకలీ బ్రహ్మణా బ్రహ్మస్పతో శ్రీమహాత్పత సదాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యవర్యంతం వందే గురు పరంపరా ారాయణం నమస్కృత్యనం చెైవరో సరస్వతీ వ్యాసం తోటోజయముదీరే శ్రీభగవానువాచో్యవశోచస్ విద్యావాదా భాషసే పండితాను వివేకము గలవారు దుఃఖించను అంటే ఎవరైనా దుఃఖిస్తుంటే అర్థం ఏంటి వివేకము లేనివారు అదే ఆ మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనకూడదు అయ్యా మీరు దుఃఖిస్తున్నారు కాబట్టి మీరు అవివేకులు అని అని అలా అనకూడదు అది వాళ్ళను ఉద్దేశించి చెప్పే మాట కాదు మనలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దుఃఖము ఉన్న చోట వివేకము లేదు ఇది ఒక గొప్ప ఫార్ములా ఎందుకంటే ఎప్పుడైనా మనస్సుకి శోకం కలగటం సహజం శోకం కలిగినప్పుడు ఇదిగో ఈ శోకం కలిగినది కనుక ఇది అవివేకము కనుక మరి వివేకం ఏమిటి అవివేకం యొక్క స్వరూపము మరి వివేకం ఎత్తిది అని ఆ మీమాంసలోకి నీరు వెళ్తారు ఈ ఫార్ములా మహా ఆత్మీ మహిమ ఏమిటంటే మనిషిని ఆత్మవిచారంలోకి ప్రవేశపెట్టింది సో శోకము ఇట్ బికమ్స్ ఎ పాత్ టు సెల్ఫ్ నాలెడ్జ్ సాధారణంగా ఈ యొక్క అనుభవానికి సంబంధించిన విషయం వేదాంతానికి వచ్చేవాళ్లు జీవితంలో కొంచెం చక్కా మొక్కి తిన్న వాళ్లే వస్తారు కొంచెం ఒడిదురుకుల్ని ఎదుర్కొని వాళ్లే వేదాంతానికి వస్తారు ప్రెషర్స్ అనుభవించే వాళ్ళు సుఖ జీవితంలో సుఖాలను బాగా అధికంగా అనుభవించే వాళ్ళు కూడా రావచ్చు వేదాంతానికి ఎందుకంటే సుఖము కూడా ఒక అనుభవమే ప్రతి అనుభవానికి మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది అనుభవము అసత్య అనిత్యము అసత్యము అనుభవం సత్యం కాదు ఇప్పుడు మీరు కలలో ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవం సత్యమా అసత్యమా అసత్యం కానీ ఈ చిత్రం ఏంటంటే కళ అసత్యమే కానీ కళ గముట అసత్యం కాదు అలానే ది ఫ్యాక్ట్ ఆఫ్ సీయింగ్ ది డ్రీమ్ ఉన్నదే అది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి సో ఆ కలను కళ అనే అనుభవాన్ని కలగజేసిన ఏ చైతన్యము గలదో అది సత్యం కానీ అనుభవం మాత్రం సత్యం కానీ అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలు ఏమీ సత్యం కావచ్చు కానీ ఆ అనుభవానికి మూలంలో ఉండే చైతన్యం సత్యం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు అనుభవం ఏదైనా సరిపడుతుంది ఏ అనుభవాన్ని విశ్లేషణ చేసుకున్నా ఆత్మస్వరూపాన్ని చేరతారు బంగారాన్ని చేరుకోవటానికి లక్ష రూపాయలు ఖరీదైన వడ్డాణమే పట్టుకునే బంగారం చేరుకోక్కర్లేదు వెయ్యి రూపాయలు ఖరీదైన ఇయర్ రింగ్ పట్టుకుని కూడా బంగారం చేరుకోవచ్చు ఎలాగైనా బంగారాన్ని చేరొచ్చు కాబట్టి అనుభవాలన్నిటికీ మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది కనుక సుఖానుభవాన్ని కూడా విశ్లేషణ చేసుకుని ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవచ్చు కానీ మానవుడు సుఖానుభవాన్ని విశ్లేషణ చేసి ఆత్మస్వరూపాన్ని పొందలేయడం అది చాలా అరుదు ఎందుకంటే సుఖానుభవంలో ఆసక్తి నిర్మాణం ఉంది భోగానుభవాల్లో ఒక రకమైన ఆసక్తి క్రియేట్ అయిపోతుంది ఈ భోగం ఇప్పుడు ఆల్కహాల్ ఉన్నాడు అనుకోండి ఈ ఆల్కహాల్ అనే ఈ ద్రవ్యం ఉన్నది దీనికి ఇంతటి అద్భుతమైన శక్తి ఉన్నది ఈ శరీరంలో ఈ నాడీ వీటికి ఎంత అద్భుతంగా పరమేశ్వరుడు ఎంత గ్లోరియస్గా నిర్మాణం చేశాడో అని ఈశ్వర భక్తుడవుతాడ అంత అవకాశం అడిగెక్కడది ఆ రకంగా చూసే అవకాశం అడిగెక్కడ ఉండదు వాడు ఎంతసేపు దాని ఆసక్తిలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు అదేవిధంగా జీవితంలో సుఖానుభవం నుంచి నేర్చుకోవటానికి అవకాశం ఉండదు ఎందుకంటే సుఖానుభవంలో ఉన్నవాడు నేర్చుకునేటువంటి ఆ మనస్థితి వాడికి నిర్మాణం కాదు ఆ సుఖం అనుభవించే హడావిల్లో ఆ ఆసక్తిలో లంపటత్వంలో పడిపోతూ ఉంటాడు కాబట్టి నేర్చుకోవటానికి అవకాశం ఎక్కడొస్తుందంటే దుఃఖానుభవం నుంచే వస్తుంది కాబట్టి జీవితంలో దుఃఖానుభవాలు నేర్పిన పాఠాలు సుఖానుభవాలు ఎక్కడ నేర్పుతాయి సుఖానుభవాల వల్ల ఏ పాఠాలు నేర్చుకోడు మానవుడు సుఖానుభవం నుండే పాఠం నేర్చుకుంటాడు కాబట్టి ఆ సోచ్యానంలో శోకము ఉన్న చోటే నేర్చుకోవటానికి ఎదగటానికి ఆత్మ వికాసానికి అవకాశం ఉంటుంది కాబట్టి శోకమును ఒక పెద్ద ఆపర్చునిటీగా మనం ముందుకు తీసుకురావచ్చు దీన్నే ఈత భాగవతంలో కుంతి శ్రీకృష్ణుని వరం కోరుతుంది నీకేం వరం కావాలత్తాయా కోరుకోవని అడిగితే ఆవిడేమైనా వరం కోరుతుందంటే శశ్వత ఆపదహాశంతు ఆ శ్లోకం పూర్తిగా గుర్తులేదు నాకు సో మాకు తరచుగా ఆయా సందర్భ ఆయా కాలములలో అంటే రోజూ ఆపద కావాలని కాదు అప్పుడప్పుడు మూడు నెలలకు ఆరు నెలల ఏదైనా ఆపద వస్తుంటే బాగుంటుందా నాకు అదే కోరిక ఎందుకంటే ఆపద వచ్చిన సందర్భంలో నీ దర్శనం అవుతుంది అపునర్భవ దర్శనం ఎటువంటి దర్శనం అది అపునర్భవ దర్శనం దర్శనం అపునర్భవ దర్శనం ఏ దర్శనము వలన పునర్జన్మం ఉండదో అట్టి దర్శనము మా కలుగుతూ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఆపద అన్నది శోకము ఆపద అది ఒక గుణపాఠాన్ని మనకి నేర్పేటువంటి సందర్భం ఉంటుంది భోగంలో ఆ సందర్భం కాబట్టి భోగి పతితుడవడం ఖాయం కానీ ఆపన్నుడు ఆపదలో ఉన్నవాడు వాడు ఉద్ధరింపబడేటువంటి అవకాశం ఎక్కువ ఇంకేతనే ఇక్కడ కూడా అర్జునుని యొక్క శోకము నుండి ఉపదేశం ఆరంభమైనది శోకము ఉపదేశానికి ఆరంభ సూత్రమైనది శోక శ్లోకత్వమాగత అని రామాయణంలో కూడా శోకం నుంచే శ్లోకం పుట్టింది శోకమే శ్లోకమైంది కవి శోకిస్తే దానికి శ్లోకం అని అంటారు శోకిస్తే ఏడుస్తున్నాడు కవి శోకిస్తే దానికి శ్లోకము అంతే వాల్మీకి మహర్షి యొక్క శోకం నుంచి శ్లోకం పుట్టింది కనుక సో శోకము అనేది చక్కటి గుణపాఠాన్ని నేర్పేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది అయితే మరి నేర్చుకునేటువంటి వీడి కెపాసిటీ వీడి దగ్గర ఉండాలి వీడు సంసిద్ధుడై ఉండాలి కాబట్టి శోకర్ణాలు పడితో కూర్చున్నాడు అనుకోండి నేర్చుకుంటాడు శోకము హృదయంలో కలిగిన వెంటనే దానిని విశ్లేషణ చేసుకునేంతటి సావధానత జాగరూకత విని ఎందు అది నుంచి వస్తుంది అంటే వేదాంతాన్ని శ్రవణం చేయటం వల్ల మహాత్ముల యొక్క సంసర్గం వల్ల ఆ వివేకం ఉదయసు కాబట్టి హృదయంలో శోకం కలిగిన వెంటనే ఇదిగో శోకం కలిగింది అనే అనుభవం ఎప్పుడైతే మనకు వచ్చిందో వెంటనే ఆ శోకానుభవంలో పడి కొట్టుకుపోకూడదు అది వివేకవంతుల లక్షణం కాదు సో వివేకవంతుడు ఏం చేస్తాడంటే ఈ శోకం నాకు ఎందుకు కలిగినది అవివేకం వల్ల కలిగింది గతాశం నగతాశం వస్తే నాను సోచింది పండితాహ అని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి వివే పండితుడు అంటే వివేకం గలవాడని పండిట్టని కాదు పండిట్ అనే లేకపోతే ఈ డిగ్రీ ఉన్నవాడని కాదు అర్థం పండితుడు అంటే వివేకం గలవాడు కాబట్టి నాలో వివేకం లోపించినందువలననే నాకు ఈ శోకము కలిగినది వివేకము అంటే విచిర్ పృథక్ భావే అని ధాతులు రెండింటినీ విడివిడిగా పెట్టడం చేతకాక కలగాపులగం చేసేస్తే దాన్ని వివేకము లేకపోవుట అంట వివేకము అంటే రెండింటినీ విడిగా పెట్టాలి ఇప్పుడు అప్పుడప్పుడు క్యారేజీ సరితే సొంత లేదనుకోండి భోజనం క్యారేజీ సరితే సొంత లేదనుకోండి పప్పు పెరుగు నెయ్యి కలిసిపోయి వచ్చాయనుకోండి వాడు ఏం భోజనం చేస్తాడు పప్పు ఆవకాయ కలిసిపోతే ఏదో భోజనం చేస్తే పెరుగు పచ్చడి కలిసిపోతే భోజనం చేస్తాడు పప్పు పెరుగును తర్వాత నెయ్యి కలిసిపోయాయి అనుకోండి ఎలాగో తిండాలన్నీ సో అలా కాబట్టి వివేకం ఉండద్దు అది గురించే క్యారేజీ పెట్టేప్పుడు ఓ గిన్నె ఇచ్చి దీంట్లో పోయినా పట్టుకెళ్ళని అనుకుంటున్నాం దానికి వాళ్ళు టూ త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి వివేకం మెయింటైన్ చేయడం కోసం వివేకం చాలా అవసరం లేకపోతే అంతా కలిపి ఒకే వస్త్రంలో మూట కక్కిచ్చేసిస్తే సరిపడుతుంది కదా అలా చేయడం కాబట్టి జీవితంలో కూడా వివేకం అంటే దేని స్థానంలో దాన్ని ఉంచటం ఏది ఉంచాల్సి ఉంటే దాన్ని ఉంచటం సో ఆ పృథక్ భావం విచిత్ర పృథక్ భావే వివేకం అన్నది వేదాంతానికి మూల స్తంభండి అసలు అక్కడ వివేకంతోటే ఆరంభమవుతుంది వేదాంతం ముందు వివేకము తర్వాత సర్వాత్మభావము సో దేని స్థానంలో దాన్ని ఉంచగలగటం ఒకదాన్ని ఇంకోదాంతో కలిపేయకుండా ఉండటం దాన్ని వివేకము అని అంటారు సంసారానికి మూల హేతువు అధ్యాస వివేకానికి ఆపోజిట్ ఒకదాన్ని ఇంకో దాంతో కల్పేస్తూ ఉంది అధ్యాస మన ఆయన గారు ఉంటుంది ఎవరు పంచదారను మట్టి కల్పిస్తారు పంచదార చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడి చేతిలో పంచదార డబ్బా ఇస్తే ఏం చేస్తాడు దాన్ని దానికి కిందిగా బోర్లు ఆ మట్టిలో దాన్ని శుభ్రంగా కలుపుతారు అది ఏమి వివేకము మట్టి ఉన్న చోట ఉంటే దాని విలువ దానికి దాని ఉపయోగం దానికి ఉంటుంది మట్టితో కలిసిపోకుండా ఉంటే దీన్ని కాఫీలో కలుపుకుంటే తాగచ్చు ఏదో చేయవచ్చు కలిపిస్తే చాలా కష్టం అదేవిధంగా మనము అవివేకము కలపకూడని వాటిని సెపరేట్ గా ఉంచవలసిన వాటిని కలిపేయడం మూలంగా శోకము ఉదయిస్తుంది అవివేకము వలనమే శోకము ఏమిటి అవివేకము ఏమిటంటే రెండు రకాల అవివేకాన్ని చెప్పారు ఇక్కడ ఒకటి దేహాత్మభావము దేహము జడము జడమును తెలుసుకునే వాడిని నేను కాని నేను జడును కానీ ఎందుకంటే జడ జడవస్తువునకు నేను అనేటువంటి ఒక స్వయం ప్రకాశమైన చైతన్యం దాని యొక్క స్వభావం ఎన్నడూ కాదు దేహోన జానాతి భగవాన్ లోన్ మహర్షి ఉంటారు ఆ తర్వాత ఏమంటారో నాకు గుర్తు లేదు ఆ మిశనే గుర్తు దేహోన జానాతి దేహానికి ఏమీ తెలియదు సో ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి నేను స్టైలిష్ గా లేను అనే సంగతి హెయిర్కి తెలియదు హెయిర్ వీడికి వీడు దిష్లలో ఫీల్స్ దిస్ ఈజ్ నాట్ స్టైలిష్ ఆర్ దిస్ ఈస్ గుడ్ దిస్ ఈస్ బ్యాడ్ So I am good, I am bad, I am good looking, I am not good looking, that is the third thing, it is a little. It is a little, it is a little, it is a little. The other thing is, you will have a little, you will have a little, you will have a little. Why is that little, you will have a little, మీరు వెళ్ళి బార్బర్ షాప్ లో కూర్చుంటే మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు జుట్టు కాల దగ్గర ఉంటుంది అది అక్కడ వదిలిపెట్టి దక్క నేను జుట్టుని మీడు ఎలా అనుకున్నాడండి అసలు ఏమిటి సందర్భమేమిటి నేను దేహము అని అనుకున్నాను దేహము జడము చేతన పురుషుడు జడవస్తువును తానని భ్రమపడుట హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎలా పాసిబుల్ శంకర్లతోటి ప్రశ్న వేసుకుంటారు చేతనుడు జడాన్ని చూస్తూ జడాన్ని తెలుసుకుంటూ ఆ జడమే నేనని ఎలా అనుకున్నాడండి అంటే అఘటిత ఘటన పటీయసి మాయా మాయా అంటే అవిద్యానర్థం మాయా అంటే అన్ని సందర్భాల్లోనూ భగవంతుని మాయాశక్తి కాదు భగవంతుని మాయాశక్తి ఆ సందర్భం వేరు ఇక్కడే అవిద్యాన్ అర్థం అజ్ఞానం సో అజ్ఞానం తప్ప కాదు అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అది ఎంతటి కరడుగట్టిన అజ్ఞానము అంటే అది వీడి అజ్ఞానమని కూడా వీడు తెలియదు ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వచ్చినా లేకపోతే ఏదో మ్యాథమెటిక్స్ లో ఏదో చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఏవో ఉన్నాయి క్యాల్కుల వచ్చినా అంటే అదే నాకు రాదండి అంటాడు అది అజ్ఞానం వీడికి తెలుస్తూ ఉంటుంది పర్వాలేదు జ్ఞాని టు ద టెక్స్ట్ కానీ ఈ దేహాత్మ భావం దగ్గర తాము దేహము అనేటువంటిది కూడా వీడికి తెలియదు అది ఈ డేట్ షీట్ ఫర్ గ్రాంట్ ఎట్ అదేమిటి అది ఎలాగా సత్యం అవుతుంది అంటే వీడు ఏం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ చూపిస్తారు చూడందరూ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడు అని దాన్ని డెమోక్రసీ ప్రిన్సిపల్ లో పరిస్థితుంది తీసుకెళ్ళి వీళ్ళందరూ దేహమే నేను అని కాబట్టి దేహమే నేను అని అంటాడు మన ఆయన అలాగే అనుకున్నారు మా తాతగారు అలాగే అనుకున్నారు మళ్ళీ అదొక ఎవిడెన్స్ అవన్నీ ఎవిడెన్స్లు ఎలా అవుతాయి సౌదైర్కం ఎవిడెన్స్ సో ఒక సత్యాన్ని మొత్తం మానవాళ్ళంతా కూడా స్వీకరించినా అది అసత్యంగానే మిగిలి ఉంటుంది కానీ సత్యం ఎన్నాడు సత్యము ఇట్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై నెంబర్స్ ఇట్ ఈస్ నాట్ ఎం గేమ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి దేహమే నేను అనే అజ్ఞానము జడానికి చేతనానికి సుతరాము వివేకాన్ని తెలుసుకోలేని చెతగాలితనము అజ్ఞానము అదియే వీడు దుఃఖానికి హేతుము జడమైన దేహము వికాలములకు నిలయము జడ వస్తువులందు వికారాలు వస్తూ ఉంటాయి మార్పులు వికారం అంటే మోడిఫికై మార్పులు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మీరు ఒక వస్తువు కొన్నారని కారు కొన్నారనుకోండి కారు కొన్న రోజున ఎలా ఉంటుందో ఆరు మాసాల తర్వాత అలాగే ఉంటుందండి సంవత్సరం తర్వాత అలాగే ఉంటుందా ఎందుకంటే దాన్ని వాడుతూ ఉంటే వికారాలు వస్తాయి మీరు వాడకపోయినా వికారాలు వస్తాయి వాడినా వాడకపోయినా వికారాలు వస్తూ ఉంటాయి కాబట్టి డిప్రిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది అది జడ పదార్థం యొక్క ధర్మం అసెంబ్లీ యొక్క ధర్మం అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ అంటే సంఘాతము సంఘాతం యొక్క ధర్మం అది కాబట్టి సంఘాతము యొక్క ధర్మాన్ని గురించి దుఃఖించి ఇవన్నీ ఏమనాలి డెప్రీషియేషన్కి ఎవడంలో దుఃఖిస్తారా డెప్రిషియేషన్ అకౌంట్లో వేసుకుంటారు కానీ దుఃఖిస్తూ కూర్చుంటారా అదేవిధంగా ఈ దేహము ఇది జర మరణము అన్నది దే ఆర్ వెరీ నేచురల్ ఫినామినా ఫర్ ఇట్ దాని గురించి దుఃఖించటం అన్నది కేవలము అవివేకం తప్ప అంతే వివేకం గల మహాత్ములు గతాశూన్ అగతాశూచ నాను శోచించి పండిత ఇది ఒక రకమైన అవివేకం ఈ అవివేకాన్ని ఇంకో రకంగా కూడా ప్రతిపాదిస్తారు ఒకటే ఒక మనిషి మరణించాడనుకోండి దాన్ని వియోగము ఈ వియోగం పరిస్థితి బాహ్య పరిస్థితి బాహ్యంలో యోగము పరిస్థితి నిర్మాణమైనది ప్రతికూల పరిస్థితి అని అంట ప్రతికూల పరిస్థితి ఇంద్రియములు గ్రహించి మనస్సులో ఈ ప్రతికూల పరిస్థితి రిజిస్టర్ అవుతుంది మనస్సులో రిజిస్టర్ అవ్వాలి మనస్సులో రిజిస్టర్ కాబట్టి దుఃఖం ఉండదు ఉండదు ఎవటో మర్ద చేసి పారేసి వెళ్ళి హాస్పిటల్లో కోమాలో ఉంటే వాడికి దుఃఖం ఉండదు భయం ఉండదు ఉండదు పద్ధతి కాదు వాడికి రిజిస్టర్ అవ్వాలి సో మనస్సులో రిజిస్టర్ అవ్వాలి మనస్సులో రిజిస్టర్ అయినప్పుడు అక్కడ మనస్సు శోకాకార వృత్తిని పొందుతుంది అంతవరకు పర్వాలేదు అంతవరకు న్యాయం లేదు ఎందుకంటే మనస్సుకి ఇవ్వకొన్ని సంస్కారాలున్నాయి మనం ప్రేమించే వ్యక్తి ఎదుర్కొండా ఉంటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది మనం ప్రేమించిన వ్యక్తి దూరం అయినప్పుడు మనస్సు వియోగాన్ని పొంది ఆ దుఃఖాకారాన్ని శోకాకారాన్ని పొందుతుంది విచ్ ఇస్ ఫెయిల్ అంతవరకు ఫెయిలే కానీ అసలు పెద్ద దోషం మన జీవితంలో ఎక్కడొచ్చిందంటే నేను నా మనస్సు అనే వివేకం లేదు అదే ప్రజ్ఞ దాన్ని ప్రజ్ఞ ప్రజ్ఞావాదాంశ భాష శైలిలో ప్రజ్ఞావంతుడు మాట్లాడే మాటలు మాట్లాడేవే కానీ నీకు ప్రజ్ఞ లేదు అని అంటున్నాడు ఆయన ప్రజ్ఞ లేదు అనేది ఎంప్లాయిడ్ నువ్వు చాలా బుద్ధిమంతులాగా మాట్లాడేవా అంటే నువ్వు బుద్ధిమంతుడు కావు అని ప్రయోగం ఆయన తాను చాలా గొప్ప పండితుడు అని అనుకుంటూ ఉంటారు అంటే అర్థమేంటి ఆయన పండితుడు కాదు వాళ్ళ నాన్నగారు మహాపండితుడంటే అర్థం ఏంటి ఈయన ఏమీ తెలియనివాడు పండితపుత్ర బ్రహ్మబంధు ఈ ప్రయోగాలు అనేవి అలాంటివి క్షత్రబంధు అంటే వీళ్ళ బంధువులందరూ కూడా మంచి యుద్ధవీరులు అంటే ఈయన కాదు సో ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే నువ్వు మాట్లాడే మాటల్లో ప్రజ్ఞ కోరబడినది ఆ వివేక ప్రజ్ఞ కోరబడినది ఏమిటా వివేక ప్రజ్ఞ हृदय शोकाकार वृत्ति मनो निर्माण मनस्सोकू उ अल्पा की बदलगा अहम दुखी अभी अच्छा चित्रेटे दुखमूने आत्मय स्वरूपमईते अ दुखमु आत्म की इबंधी कूड़ा ఆత్మ దుఃఖానికి సాక్షి అవుతుంది కాని తాను స్వయంగా దుఃఖి కాదు తేలుకి తాను విషజంతు అనే సంగతి తేలుకి తినేదు కాబట్టి ఆత్మ దుఃఖానికి సాక్షే గాని ఆత్మ దుఃఖి అన్నడో అవసరం దుఃఖము మనోధర్మం మనస్సులు నిర్మాణమైనటువంటి ఒకనొక వృత్తికే దుఃఖము అని పేరు ఎనీవే ఇట్స్ ఒక మూడు పాయింట్ నేను నా మనస్సు అనే వివేకం ఈ వివేకం చాలా ముఖ్యం నేను ముందు అదే మనం చేసా వివేకంతో దుఃఖాన్ని అధిగమించవచ్చు సో దుఃఖము నా మనస్సులో దుఃఖము కలిగినది ఇది అవివేకము వల్ల కలిగినది ఈ అవివేకం ఎట్టిది వివేకం అనగానేమి అని మీరు విచారం చేస్తే మీకు ఆ దుఃఖం అప్పటికప్పుడే ఆ క్షణంలోనే అది దాని పస తగ్గిపోతుంది అది మీకు అంత ఇబ్బందిని కలిగించలేదు ఆ విచారం చేయటం చేతనవ్వాలి కనుక నా మనస్సు శోకాకారముగా ఉన్నది అని ఆ మనస్సు కంటే ఒక్క పిసరు సెపరేట్ ఒక అడుగు వెనుక నిలబడి సాక్షిగా నిలబడడం చేతనవ్వాలి సాక్షిగా నిలబడాలంటే ఏం చేయాలో తెలిసిన సాక్షిగా అవడమే యు బీ విట్నెస్ టు దాట్ దూ బీ ది విక్నెస్ హౌ టు విట్నెస్ అంటే బీ ది విక్నెస్ ఇంక దానికి ఇంకా వేరే ఎక్స్ప్రెషన్ ది విట్నెస్ జస్ట్ అబ్జర్వ్ ది మైండ్ యాజ్ ఎ విట్నెస్ బస్ యు గెయిన్ ది స్టేటస్ ఆఫ్ ది విట్నెస్ వన్స్ యు గెయిన్ ది స్టేటస్ ఆఫ్ ది విట్నెస్ ద గ్యాప్ బిట్వీన్ ద మైండ్ విచ్ ఈస్ ది విట్నెస్ ఆ మాత్రం గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ కూడా లేనివాడు వాడు దుఃఖిస్తూనే ఉంటాడు కొంతమంది దివసే దివసే మూఢమావిశంపిన పండితం శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాన్ని చ దివసే దివసే మూఢమావిశంతి న పండితం సో తెల్లవారి లేస్తే కొంతమంది ఎంత భయంకరమైన సంసార ఆసక్తిలో ఉంటారంటే వాళ్ళకి అడుగు అడుగునా భయమే అడుగు అడుగునా శోకమే దే లివ్ ఇన్ టోటల్ ఇన్సెక్యూరిటీ అసలు సెక్యూరిటీ అనేది వాళ్ళకి అనుభవానికి రాదు దే ఎంటైర్లీ రిమైన్ ఇన్సెక్యూర్ త్రూ అవుట్ ది అంతేతనే వాళ్ళని నిద్రపోవడం కూడా కష్టమైపోతుంది ఇన్సెక్యూరిటీ వల్ల సో దే హ్యావ్ టు దట్ సమ్ డ్రగ్డ్ స్లీప్ ఎందుకంటే ఇన్సెక్యూరిటీ బాగా పెరిగిపోయి ఉంటుంది అది అవివేకం అది చాలా దురదృష్టకరమైన విషయం మనిషి అలా బతకపోవడం కనుక ప్రతిదానికి భయపడుతూ ఉండడం ప్రతిదానికి శోకిస్తూ ఉండటం అది ఎవరికి శోభను ఇవ్వదు చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల్లోనే శాకిలెట్టు చూస్తే ఆనందం జాకిలట్టు ఇవ్వబతే ఏడుపు ఎలాగం చూస్తే పరుగు అది అది చిన్నపిల్లలకు కూడా శోభనియ కనుక వివేకాన్ని సంపాదించి మనస్సుకి తనకి సాక్షిరూపంగా ఉంటూ ఆ వివేకాన్ని వివేకంతో కనుక హ్యాండిల్ చేసినట్లయితే మనస్సులో దుఃఖం నిర్మాణమైన సందర్భంలో కూడా ఆ దుఃఖాన్ని మానవుడు అధిగమించగలుగుతాడు అది వివేక ప్రజ్ఞ ఈ వివేక ప్రజ్ఞని నీవు తప్పక కలిగి ఉండవదను అని ఈ శ్లోకం యొక్క సందేశం ఈ విధంగా ఈ శ్లోకాన్ని గురించి ఏదో క్లాస్ ప్రతి క్లాసులోనో ఆ శ్లోకము అనే టాపిక్ ని ఒక్కొక్క యాంగిల్ లో విశ్లేషణ చేసి మనం ముందుకు వెళ్తున్నాము అయితే మనం ఆ భాష్యం పూర్తి చేసేస్తే నెక్స్ట్ శ్లోకానికి వెళ్లొచ్చు కాబట్టి భాష్య భాగం చూద్దాం కొంత విచారణ నడుస్తోంది నిన్న సంగ్రహవాక్యం వివరణ వాక్యమంటూ చెప్పాను నర్జునస్ ప్రశ్న ఉపన్నో భవతి జాయసీ చేకపురుషానుష్ేయత్ అసంభవం బుద్ధికర్మణో భగవత పూర్వమను కథమ్ అర్జున అశ్రుత బుద్ధే కర్మో జ్యాయస్వం భగవతి అధ్యారోపలే మృషా లే జయసీ చేతుద్ధి అక్కడ ఆ వాక్యానికి అన్వయం ఎలాగంటే జ్ఞానము కర్మ అని రెండున్నాయి ఈ జ్ఞానము కర్మ అనే వాటిలో ఈ రెండు విభాగము చేసి ఇదేది కలగా పలకం ఒకటే కిచిది అని కాదు దే ఆర్ టూ డిస్టింగ్ థింగ్స్ వి డాంట్స్ ఎ డిఫరెంట్ ఇస్ ఎ డిస్టింగ్ టూ థింగ్స్ విభాగము చెప్పాడు శ్రీకృష్ణ అంచేతనే విభాగం చెప్పి నీకు జ్ఞానానికి తొందర లేదయా అర్జున నువ్వు కర్మ చేసుకో అని చెప్పాడు ఆయన చెప్పిన పద్ధతి అది జ్ఞానం గురించి జ్ఞానం గురించి ఎందుకు చెప్పాడంటే అజ్ఞానం చేతనే ఎవడో మరణించారని దుఃఖించడం ఉంటుంది జ్ఞానం ఉన్నట్లయితే వివేక జ్ఞానం ఉన్నట్లయితే మరణాన్ని గురించి దుఃఖించడం ఉండదు తర్వాత మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే తన కర్తవ్యాన్ని పక్కనకి నెట్టేసి అలాంటి ప్రయత్నం చేస్తాడు అజ్ఞాని మాత్రమే అలా ప్రవర్తిస్తాడు జ్ఞానం గలవాడు ఆ ఆత్మస్వరూపం యొక్క మహిమను శుచాయిగానైనా తెలిసి ఉన్నవాడు తన స్వధర్మ విషయంలో ఎన్నడూ కూడా వెనుకడుగు వేయడు అని అలా చెప్పి నీవు ఆ జ్ఞానానికి నీకు ఇంకా తొందరలేదు ఆత్మజ్ఞానము సన్యాస నిష్ఠ అవన్నీ కూడా వస్తాయి నీకు నీకు అదంతా ఏర్పడుతుంది కానీ ప్రస్తుతానికి మటుకు నీవు కర్మయోగాన్ని అనుష్ఠించు అని చెప్తాను చెతే ఇలా చెప్పినప్పుడే ఆ ప్రశ్న ఉపపన్నమవుతుంది ఏమని ఈ జ్ఞానయోగము లక్ష్యము కర్మయోగము మనిషిని దానికోసం తయారు చేస్తుంది ఈ విధంగా జ్ఞానయోగము కర్మయోగము కంటే శ్రేష్ఠము ఉపేయం గనక అని నువ్వు అన్నప్పుడు అని అలాగే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భావన చేసుకుంటాడు రెండు చెప్తే ఎప్పుడైనా రెండు ఏది గొప్ప ఆలోచన వస్తుంది మనిషికి కాబట్టి నువ్వు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నాకేమో జ్ఞానమే గొప్పది కర్మ కంటే అని అనిపిస్తోంది అటువంటిప్పుడు నువ్వు నన్ను జ్ఞానంలోకి వెళ్లకుండగా కర్మలోకి వెళ్లమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్న వేస్తాడు సపోజ్ శ్రీకృష్ణుడు రెండు చెప్పలేదు అనుకోడు ఒకటే చెప్పాడు అనుకోడు ఏమిటి జ్ఞానకర్మ సముచ్చయం సముచయం అంటే ఒకటే ఇదేది కలిపి మీరు ఒకటే చెప్పినట్టు అవుతుంది దానికి దృష్టాంతం కూడా శనికరులు చెప్పబోతున్నారు సో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తే చెప్పాడు అనుకోడు అంటే జ్ఞానకర్మ విభాగం చెప్పలేదన్నమాట జ్ఞానకర్మ విభాగం శ్రీకృష్ణుడు చెప్పకపోతే వీడు వినలేదు అనుక్త అనుక్త్తం అశ్రుతం ఆయన చెప్పకపోతే వీడు వినడం సంభవించదు సో ఆయన చెప్పంది వీడు విననిది అటువంటి విభాగాన్ని ఆధారంగా చేసుకునే ప్రశ్న ఎలా వేస్తాడు మూలం విభాగం జ్ఞానం కంటే కర్మ గొప్ప కర్మ కంటే జ్ఞానం గొప్పదై ఉండగా నన్ను జ్ఞానం వద్దని కర్మే చేయమని అని ప్రశ్న వేసేటంటే జ్ఞానము కర్మ అనే విభాగాన్ని బేస్ చేస్తున్న ప్రశ్న వేసేది అంటే జ్ఞానకర్మ విభాగాన్ని వీడు వినుండాలి అంటే జ్ఞానకర్మ విభాగాన్ని శ్రీకృష్ణుడు చెప్పుండాలి మనం సముచీయం అంటావేమిటి అని అవ్వాలి ఏమిటి ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం విభాగము అంటే అర్థం ఏమిటి సముచీయము అంటే అర్థమేమిటి చెప్పాను ఇంతకుముందు నేను సముచ్చయం ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠించటానికి అవకాశం ఉంటే సముచయము అంటారు ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం ఒకే సమయంలో ఒకే పురుషుడు అనుష్ఠించడానికి కుదరదు అంటే ఒకే పురుషుడు వేర్వేరు సమయాల్లో అనుష్ఠించచ్చు లేకపోతే ఒకే సమయంలో వేర్వేరు పురుషులు అనుష్ఠించొచ్చు అది సమన్వయం సో ఈ సమన్వయము అనేది శ్రీకృష్ణుడు చెప్పాడే గాని సముచ్చయం చెప్పలేదు సముచ్చయంలో ఒకటే అవుతుంది సమన్వయంలో విభాగముంటుంది కాబట్టి అర్జునుడు వేసిన ప్రశ్నని బట్టి కూడా గీతలో జ్ఞానకర్మ సమన్వయమే గాని జ్ఞానకర్మ సముచ్చయము కాదు బుద్ధి కర్మోహా ఉ అర్జునశా స ఉక్త అంటే దీంట్లో ఇంకో చిన్న మీమాంస ఇలాంటివి చిన్న చిన్న ఆశంకలు పెద్ద బలమైన ఆశంకేం కాదు బట్ శంకరులు దాన్ని కూడా ఖండిస్తున్నారు వేదాల్లో జ్ఞానకర్మ విభాగాన్ని చెప్పినా అర్జునుడికొక్కడికి మాత్రం శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్ప చెప్పేయడను లేకపోతే వేదాల్లో సముచ్చయం చెప్పినా అర్జునుడికి విభాగాన్ని చెప్పేయడను అలాగా వేద బోధని అర్జునుడికి చేసిన బోధని ఈ రెండు వేర్వేరు బోధలు అనే విధంగా ప్రతిపాదన చేయటం సరికాదు కాబట్టి అసలు వాస్తవంలో అర్జునుడికి ఏది చెప్పాడో వేదాల్లో అదే చెప్పాడని వేదాల్లో చేసిన బోధనే మళ్లీ అర్జునుడికి చేశాడని ఆ విధంగా వేదాలకి వేద ఉపనిషత్తులలో బోధించిన జ్ఞానానికి గీతా జ్ఞానానికి ఒక ఒక సంవాదాన్ని మనం ముందు స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ కనుక సర్వ మానవుల్ని ఉద్దేశించి బుద్దికర్మల యొక్క సముచ్చయాన్ని చెప్పుంటే అర్జునుడికి కూడా ఆ సముచ్చయా శ్రీకృష్ణుడు చెప్పి ఉండాలి అప్పుడు అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న కుదరదు ఏమిటా ప్రశ్న ఆయన అంటారు చూడండి ఇచ్చ్రేయో తన్మే బ్రూహి సునిశ్చిత ఉపదేశే సతీ అన్యతర విషయ ప్రశ్న సార్ పూర్వపక్ష సిద్ధాంత విచారం దీన్ని బైనరీ మెథడ్ అంటారు అంటే పాఠం అనేది అలా ఉరికే గొలుసుకట్టుగా చెప్పుకపోవటం ఒక పద్ధతి అలా కాకుండా దాన్ని విడతీసేయటం వీడు ప్రశ్న వేసేవాడు వీడు సమాధానం చెప్పేవాడు అని బైనరీ మెథడ్ పూర్వపక్షము సిద్ధాంతం ఇది ఈ బైనరీ మెథడ్ ఇది హిందూ తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్షణం ఎక్కడ చూసినా మీకు ఆ మెథడే కొనసాగుతూ ఉంటుంది సో ఈ బైనరీ మెథడ్ లో ఏమటవుతుందంటే ఒక పూర్వపక్షిని కల్పిస్తారు ఒకప్పుడు ఆ పూర్వపక్షి ఉంటాడు కల్పిస్తారంటే సుతరాము కల్పించారని ఏం కాదు ఉంటాడు వాడు సమాజంలో ఉంటాడు ఈ పూర్వపక్షి ఎక్కడ సో ఎటువచ్చి వ్యక్తిగతంగా వాడిని తీసుకొచ్చి వాడికి ఒకే వాడి వాడి వాస్తవ నామాన్ని ఉటంకించి చెప్పరు అటువంటి ఒక పూర్వపక్షిని కల్పిస్తాయి ఈ పూర్వపక్షి అక్కడ వాస్తవంగా ఎదుర్కొన్నా నిలబడి అన్నట్టుగా వర్ణిస్తాడు దానికి సిద్ధాంతి సమాధానం చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ బైనరీ మెథడ్ శంకర దిగ్విజయాలని అనేక గ్రంథాలు వచ్చాయి ఈ గ్రంథాల్లో వాళ్ళు ఎలా ప్రతిపాదన చేస్తారంటే ఓ ఓ సమావేశాన్ని ఒకదాన్ని ఒక సీన్ ఒక దాన్ని క్రియేట్ చేస్తారు మరి కవులు అంటే మరి అలాగే ఉంటారు కదండి ఇప్పుడు నాటకం రాసిన కవులు నాటకం అంటే ఎలా రాస్తారు నాటకం అంటే సీన్ వన్ సీన్ టూ సీన్ త్రీ అలా ఉంటుంది సో సినిమా కూడా అలాగే ఉంటుంది అలాగే మోరర్లెస్ అలాగే ఉంటుంది కదా సో సీన్ ఉంటుంది ఆ సీన్ లో ఆ సంఘటనలు ఎవో వరుస పెట్టి జరుగుతాయి తక్కువ మన ఆ సీన్ అంతమవుతుంది మళ్ళీ ఇంకో సీన్ అలాగే సో సీన్ల మారుతూ ఉంటాయి అలాగే ఈ సీన్లన్నీ కలిపేసేస్తే అది నాటకం సో అదేవిధంగా శంకరాచార్యుని జీవితంలో కూడా ఒక సీన్ వాన్ ఏమిటి శంకరాచార్యుడి జీవితం అంటే ఏం చెప్తారు ఆయన సన్యాసి జీవితం ఏమి ఆయన పెట్టుకోలేదు ఆయన చెప్పలేదు ఎక్కడ భాష్యాల్లో ఎక్కడా ఒక్క మాట కూడా ఆయన తన జీవితాన్ని గురించి అవ్వలేదు సో వీళ్ళు ఏదో సీన్ కల్పించాలి ఏ సీన్ కల్పిస్తారంటే సీన్ వన్ కాశీ మహారాజా ప్యాలెస్ పండితులందరూ కూర్చున్నారు దాంట్లో కొంతమంది పండితులు శంకరుని వైపు ఉన్నారు మరికొంతమంది పండితులు అటువైపు ఉన్నారు ఈ మరికొంతమంది అటువైపు ఉన్న పండితులు ఎవరు ఈ రచయితీ నచ్చలో వాళ్ళందరూ అటువైపు ఉంటారు ఈ రచయితకి అభిమానులందరూ ఇటు ఉంటారు అలా కల్పించుకుంటాడు కాబట్టి పెట్టి ఓ చర్చ ఉంటాడు పెట్టి దీంట్లో శంకరుడు ఫలావాడిని ఫలానా వాడిని ఓడించాడు అది సీన్ వన్ సీన్ టూ సీన్ త్రీ ఇలా రాశారు శంకర దిగ్విజయాన్ని కానీ భాష్యాలు చూస్తే శంకరాచార్యుడు యొక్క పర్సనాలిటీ ఆ విధంగా ముందుకురాదు ఆ దిగ్విజయం చదివితే పర్సనాలిటీ ఎలా వస్తుందంటే ఒక కత్తి పట్టుకునే నెపోలియన్ సైన్యాన్ని పెట్టుకుని దిగ్విజయ జైత్రయాత్ర చేస్తాడు నెపోలియన్ ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని అలాగా ఓడించుకుంటూ పోతాడు తర్వాత తను ఓడిపోతాడు ఆ తను ఓడిపోయినది తీసి అలా విజయ యాత్ర పరంపరగా చేసుకొచ్చాడే అది అలా వర్ణిస్తాడు అది శంకరాచార్యుల యొక్క క్యారెక్టర్ని పైకి తీసుకొచ్చే కథ కదా ఐ డోంట్ థింక్ సో ఐ డోంట్ అగ్రీ విత్ యా ఎందుకంటే ఆయన భాష్యాల్లో కూడా ఆయన దాన్ని ఆ విధంగా ప్రతిపాదించలేదు అందేదర్ హ్యాండ్ ఈ ప్రెసెంటివి అపోజిట్ కాబట్టి ఇక్కడ అద్వైతవాదులు అద్వైతమో అంటే అవిరోధం నిబోధక ఎంత అవిరోధమే విరోధమే ఉంటే అద్వైతం ఎందుకు అవుతుంది విరోధం ఉండాలంటే లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంటే టీచింగ్ మెథడ్ పొరపా సిద్ధాంతి అందించే బైనరీ టీచింగ్ మెథడ్ టీచింగ్ మెథడ్ ని చూసి టీచింగ్ ను పక్కన పెట్టేసి వీళ్ళు సీన్ క్రియేట్ చేసుకుంటూ అంతేగాని శంకరులు అలాగ ఒక దిగ్విజయం అంటూ దిగ్విజయం క్షత్రియులు పంట ఆ ప్రజ్ఞానికి దిగ్విజయం ఉంటుంది సో ఆ విధంగా దాన్ని ప్రతిపాదన శంకరాచార్య అంటే నెలియన ప్రతిపాదన చేస్తాను ప్రజెంట్ చేస్తా ఇది నాట్ ఎ వెరీ అప్రోపరియేట్ ప్రజెంటేషన్ శంకర్ లో వేరును అలాగే ప్రజెంట్ చేయడం యోగ్యంగా ఉండదు ఫస్ట్ అలాగే ఎందుకు ప్రజెంట్ చేశారా అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఈ భాష్యదో కొద్దో గొప్ప చూసి ఓ నాలుగు పేజీలు చదివేది దాంతో పూరపక్ష సిద్ధాంతి పూర్వపక్ష సిద్ధాంతి అలా వస్తుంది దాంతో ఎక్కడైనా ఘన భాష్యం దాంతో సత్కార్యవాదాన్ని స్థాపించారు శూన్యవాది పూర్వపక్ష శూన్యవాద అవతర ఈ నయ్యా ఇప్పుడు అసత్కార్యవాదని ఒకడు వాడు వస్తాడు పూర్వపక్షిగా ఆ తర్వాత వాడిని కూడా నిరాకరిస్తారు సత్కార్యవాదాన్ని నిలబెడతారు అలా ఉంటుంది ఆ భాష్యం దాన్ని చూసేప్పటికి ఏమనిపిస్తుందంటే వాడు పోయేట్టు కప్పు చెప్పినట్లయితే దాన్ని ఈ భాష్యము దీంట్లో చెప్పిన విషయం దీని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు వాడు ఏం చేస్తాడంటే శంకరా శూన్యవాదిగా ఓ క్యారెక్టర్ ని పెడతారు శూన్యవాదులు ఉన్నారు నాగార్జున ఒక శూన్యవాది శూన్యవాది క్షణిక విజ్ఞానవాది సో నాగార్జున బౌద్ధ ఆచార్యుడు క్షణిక విజ్ఞానవాది అండ్ దెన్ సత్కా అసత్కార్యవాది అంటే నైయాయికుడు నై్యాయకుడికి గౌతమా పెట్టచ్చు గౌతమ అంటే ఆయన న్యాయశాస్త్రాన్ని ప్రవర్తన ఆయన పెట్టచ్చు లేకపోతే అర్వాచీనుల్ని పెట్టచ్చు ఈ నవగ్రహ నవద్వీపం బెంగాల్లో అర్వాచీనులు రఘునాథ శిరోమణిణి అని గదాధర భట్లాచార్య అని వీళ్ళందరూ కూడా అధునాతన ఆధునికులైనటువంటి నై్యాయకులు గది విద్వాంసులు బాలబాయ్య వాళ్ళ ఒక పెట్టచ్చు ఎట్టి ఓ క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా నాటకాలు వేయటానికి బాగుంటాయి కానీ ఆ విధంగా శంకరాచార్యుని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవి శోభనీయం సెనీవే కాబట్టి పూర్వపక్షము సిద్ధాంతము ఉన్నది ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇట్ వన్ వండర్ఫుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ సో ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే సముచయమే గీత బోధించినది దానికి సమాధానం చెప్తున్నారు సముచయం ఎలా చెప్తాడాయా వేదాల్లో చెప్పిందే గీతలో చెప్పిందని ఒప్పుకుంటావా ఎస్ అయితే నువ్వు అంటున్నా వేదాల్లో కూడా సముచయమే చెప్పారు ఎస్ అక్కడా సముచయమే ఎక్కడా సముచయమే అది కుదరదు ఎందుకంటే అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఏమని ేయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం హే శ్రీకృష్ణ ఈ రెండింటిలో ఏతయో ద్వచనం రామయోహలా నాట్ ఎంటైర్లీ రామయోహో సో రామయోహ అంటే మీకు ద్వివచనం కాదు రామస్ ఏతయో ఈ రెండింటిలో నాకు శ్రేయస్కరమైనది నాకు హితమును చేసీ దేవుతో ఏకం ఒక్కటి సునిశ్చితం నువ్వు ఖచ్చితంగా నిర్ధారణ చేసి నాకు చెప్పు అని అని అడిగితే అంతకుముందు శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే వీడిలాంటి ప్రశ్న ఎలా వేస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉంటే అలాంటి ప్రశ్న వేసి ఉండడు కాబట్టి వీడిలాంటి ప్రశ్న వేశాడు గనక కాబట్టి శ్రీకృష్ణుడు ఉభయోహ ఉపదేశే సతి ఆ రెండింటినీ కూడా శ్రీకృష్ణుడు విభాగంగా చెప్పి ఉండాలి రెండు చెప్పి ఉండాలి అప్పుడు అన్యతర విషయ ఏవో ప్రశ్న ఇదొక యోగము యోగం అంటే ఉపాయము ఇదొక సాధన జ్ఞాననిష్ట జ్ఞానబేస్డ్ లైఫ్ స్టైల్ కర్మనిష్ట కర్మే కర్మయోగము కర్మ బేస్డ్ లైఫ్ స్టైల్ అని రెండు ఉపాయాలు ఉన్నప్పుడు ఆ రెండు ఉపాయాలను శ్రీకృష్ణుడు ఉపదేశించి ఉన్నప్పుడు దట్ బీయింగ్ ది కేస్ సో నాకు వాటిల్లో ఏదో ఒకటి చెప్పు అనే ప్రశ్న యుక్తియుక్తంగా ఉంటుంది అంతేగాని ఆయన సముచ్చయాన్ని చెప్పి ఉంటే నాకు ఒకటి చెప్పు అనే ప్రశ్న కూడా అసందర్భంగా ఉంటుంది దాని దృష్టాంతం నీ పిత్త ప్రశమనాథిన వైద్యేన మధురం శీతం భోక్తవ్యుపదిష్ట తోరన్యతరత్ పిత్త ప్రశమనకారణం బ్రూహి ప్రశ్న సంభవతి కాబట్టి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని కనుక చెప్పి ఉంటే జ్ఞానము కాని కర్మను కాని ఏదో ఒకటి నాకు గొప్పది చెప్పు అనే ప్రశ్న అసందర్భపు ప్రశ్న అవుతుంది ఎలాగంటే ఒకడు పిత్తంతో బాధపడుతున్నాడు పిత్తము బైల్ పిత్తమంటే అర్థం తెలియదేమో బైల్ అని చెప్పారు బైల్ అంటే ఏమిటో మీరు అడగద్దు నాకు అది తెలియదు ఇప్పటికే అర్థం చెప్పినట్టు ఉంటుంది చెప్పినట్టు కాదు మరి అదే అలాగే ఉంటుంది లోకం అలాగే నడుస్తూ ఉంటుంది పిత్తము అంటే ఏంటండి బాయలు యూఆర్ హ్యాపీ ఐఎం హ్యాపీ ఏమో ఐటు డౌంట్ నో పిత్తము పైత్యము పిత్తం నుంచి వచ్చింది పైత్యం అంటే ఇప్పుడు అది కొత్తగా చెప్పింది పిత్తాని ఎప్రత చేసి ఆదివృద్ధి చేస్తే వైక్యం అయింది గంట గంట దాదా వాడు కితా పైద్యం సో అంటే ఏదో ఏదో ఒక ఆర్గన్ స్పీన్ లేకపోతే ఏదో ఆర్గన్ కిడ్నీయో లేకపోతే మన లివర్ లివర్ కిడ్నీ కాదు సో దాని నుంచి ఈ బైలాసిడ్స్ ఏవో రిలీజ్ అవుతాయి అవి ఎక్కువ అయినట్లయితే శరీరంలో ఏదో అనారోగ్యం చూస్తుంది సమ్థింగ్ లైక్ దాట్ దాంతో వీడు బాధపడుతున్నాయి సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ బర్న్ అంటారు అది బహుశా ఫితం కాకపోవచ్చు అది దీనికి రిలేటెడ్ ఏమో బైలాసిడ్స్ అని అంటారు మరి పసరం వాట్ ఎవర్ సో ఈ పిత్తంతో బాధపడుతున్నాడు బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వైద్యేనా వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు సో వెళ్తే ఆయన ఏమన్నా సలహా చెప్పాడు ఈ మిరపకాయ బజ్జీలో అవి మిరపకాయ బజ్జీలు తింటూ హాట్ హాట్ తర్వాత బాగా వేడియే పదార్థాలు తినకు లటివి తీయనివి మధుర శేత పదార్థాలు మధురం శేతంచ భోక్తవ్యం మధురమైందవ్వాలి శ్వేతమైందవ్వాలి మధురం శేతంచోక్త సముచ్చయం మధురమైనది కానీ శీతమైనది కానీ కాదు మధురము శేతము అయినది భుజించమని ఆయన చెప్పాడు మధురం శ్వేతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్ట ఆయన మందిలో ఇచ్చి ఇది చెప్పాడు ఆయుర్వేద వైద్యులకి ఇంగ్లీష్ వైద్యులకి తేడా ఏంటంటే ఆయుర్వేద వైద్యులు మంది ఇచ్చి పచ్చని చెప్తారు ఇంగ్లీష్ హోమియోపతి వల్ల కూడా భవిష్యత్ అలా చేస్తారేమో ఈ తర్వాత చెప్పొచ్చు మీరు పచ్చిన తగ్గలేదని మీరు తప్పుకోవచ్చు అలా కాకపోవచ్చు వట్ ఎవరు ఇట్ ఈ పథ్యం కూడా ఒకటి చెప్తారు ఈ ఇంగ్లీష్ వైద్యం అయితే పథ్యం ఉండదు యూ కెన్ కంటిన్యూ ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా పథ్యం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఆహార నియమం లేనిదే ఏ ముందు పనికిరాదు అనే ఒక గుణపాఠం ఈ మధ్యన మెడిసిన్ కూడా నేర్చుకుంటుంది మోడర్న్ మెడిసిన్ కాబట్టి సో దే ఆర్ ఆల్సో అడ్వైజ్ ఓ డాక్టర్ గారు పేషెంట్ కి అడ్వైజ్ ఇస్తుంటే నేను ఆ సమీపంలో కూర్చుని ఉన్నా ఈ డాక్టర్ పేషెంట్ తోటి అన్నాడు కట్ డౌన్ అన్ ది రెడ్ మీట్ అని సలహా ఇచ్చాడు అమెరికాలో ఆ డాక్టర్ గారు మా క్లాస్కి వస్తూ ఉంటారు నేను ఆయన అడిగాను అదే సలహా అని దాన్ని కట్ డౌన్ మీట్ ఆల్టుగెదర్ సలహా చెప్పొచ్చు మీరు పర్టికులర్ గా రెడ్ మీ కట్ డౌన్ కాదు టోటల్ కట్ డౌన్ అంటే రెడ్ ది క్వాంటిటీ అని అర్థం టోటల్ గా వెజిటేరియన్ గా బతకపోయాన్ని సలహా చెప్పచ్చు కదా ఇది ఎక్కడ సలహా అండి అంటే వాడు వినద్దండి మనం సరిపోది వాడు ప్రాక్టికల్ గా ఏదో చెప్పాలి కానీ ఇంప్రాక్టికల్ అడ్వైస్ పనికిరాదు రెడ్ మీట్ అని ఉంటుంది ఈ మీట్ లో మళ్ళీ అనేక రకాలు దాంట్లో ఈ రెడ్మీట్ నిళ్ళు బాగా ఇష్టపడతారు బైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు కూడా రెడ్ మీట్ లా చేస్తూ ఉంటారు హార్ట్ కి రెడ్ మీట్ ఈస్ పర్టికులర్లీ బ్యాడ్ అంటే నేను చెప్పాను ది నాన్ రెడ్ మీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ Is it good for the heart and die? Is it good for the heart and He kind die? Of but somehow this is somewhat better. Uh, Non-red meat is somewhat better than red meat. Anyway, so madhuram-shitam-chabhoktawayam an upadheshan jeshte, we do prasna-vesta-ta. Evening tayo ranyatara to pitaprašamana kāranam brūhi. That is the prasna-vesta. We do not know the same thing as the madhuram-te-nala, లేక శీతం తినాలా పెత్తం తగ్గాలంటే అదేమిటో చెప్పండి అని వీడు అడుగుతాడు అడిగితే అలాంటి ప్రశ్న అది యోగ్యంగా ఉందా ప్రశ్న యోగ్యంగా లేదు అయ్యా మీరు చెప్పిన ఉపదేశం నాకు అర్థం కాలేదు మీరు నన్ను మధురం తినమన్నారా శేతం తినమన్నారా అని వీడు అడిగాడు అడిగితే ఆ ప్రశ్న అంతా యోగ్యంగా ఉంది ఆయన ఏం చెప్పారు మధురం శీతం చ అని ఆయన ఉపదేశిస్తే మీరు మధురం తినమన్నారా శీతం తినమన్నారా అని అడగడం అది అసందర్భమైన ప్రశ్న కాబట్టి శ్రీకృష్ణుడు కనుక సముచ్చయాన్నే బోధించుంటే నన్ను జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా ఏదో ఒకటి తేల్చి చెప్పు అని వీడు ప్రశ్న ఎలా కాబట్టి ప్రశ్నని కనుక మనం మనం పర్యాలోచన సముచయం తప్పలేదు భగవచనా వివేకానవధారణనిమిత్త ప్రశ్న కల్పే తి భగవత ప్రశ్నానుూ मया प्रतिवचन देशय मैयाुद्धिमणो सय उत्त कित्थ्रासी दीनमीद पूर्वपक्ष का प्रश्न निबला निर्णय प्रश्न विभागा अरूपंग उोध विभाग अवेला ప్రశ్న వేసేవాడు అవివేకయి ఉండొచ్చు వీరికి తెలియకుండా ప్రశ్న వేసి ఉండొచ్చు కాబట్టి అర్జున ప్రశ్న అర్జునుని ప్రశ్న భగవదుక్తవచన అర్థ వివేక అనవధారణ నిమిత్త భగవంతుడు చేసిన బోధ యొక్క అవగాహన లేకుండా వీడు వేశాడు ప్రశ్న అంటే భగవంతుడు సముచయాన్ని బోధించాడు కాని వీడు సముచ్చయాన్ని బోధించాడు భగవానుడు అని తెలుసుకోక ఆ అవగాహన లేని కారణంగా నాకు జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని విభాగం బేసిస్ మీద ప్రశ్న వేశాడు కాబట్టి ప్రశ్న విభాగం బేసిస్ మీద కనుక ఉపదేశము కూడా విభాగ రూపమైనదే అని నీవు నిర్ధారించటానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రశ్న వేసిన వాడు అవివేకి కావచ్చు గదా అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం సమాధానం తథాపి అయినప్పటికీ అంటే అయినప్పటికీ అంటే సిద్ధాంతం చెప్తున్నారు ఏమనంటే చూడు ఓకే అగ్రీడ్ తథాపి అంటే అగ్రీడ్ అర్జునుడు వేసిన ప్రశ్నను బట్టి మనం నిర్ణయం చేయొద్దు అగ్రీడ్ బట్ శ్రీకృష్ణుడిచ్చిన సమాధానాన్ని బట్టి నిర్ణయం చేయొచ్చు కదా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సముచయం బోధించాడు అనుకోండి అర్జునుడు విభాగం అర్థం చేసుకున్నాడు అనుకోండి పొరపాటునే విభాగం అర్థం చేసుకుని విభాగాన్ని బట్టి ప్రశ్న వేశాడు అనుకోండి అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమని ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పాలంటే ఓరు వెళ్ళివాడా నేను నిన్ను ఇదిగాని అదిగాని పాటించమని నేను చెప్పలేదురా నిన్ను మధురంగాని శీతంగాని తినమనలేదు మధురము శీతమో అయిన దాన్ని తినమన్నాను అన్నట్టుగా నిన్ను బుద్ధి జ్ఞానము గాని కర్మ గాని పాటించమని నేను అనలేదు జ్ఞానకర్మ సముచ్చయాన్ని పాటించమన్నాను నువ్వేమిటి జ్ఞానం పాటించమంటావా కర్మ పాటించమంటావా అని అర్థం లేకుండా ప్రశ్న వేసుకున్నావు అని సమాధానం చెప్పు ఉండాలి కానీ ఆయన అల్లా చెప్పలేదు కిమర్థం ఇతంతం భ్రాంత అసి అదే నేను చెప్పింది ఒకటైతే నువ్వు ఇంకో రకంగా భ్రాంతి పడి ప్రశ్న వేస్తున్నావే అని కూడా కోకలేసి ఉండాలి ఆయన ఆపదీ చేయలేదు ఆయన సందర్భంగానే తన విభాగం బోధించినట్టు ఆ విభాగానికి అనురూపంగానే వీడు ప్రశ్న వేసినట్టు ఆ ప్రశ్నకు అనురూపంగానే మళ్లీ విభాగం బేసిస్ సమాధానం చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి విభాగం విషయంలో వ్యామోహం ఎవరికీ లేదు శ్రీకృష్ణుడు విభాగాన్నే బోధించాడు अर्जुन विभागा अर्थम चुस्को मश्न लेवन आेसीस्े मीकृष्णु निर्धारण नूप्ठादे मोक्ते చూడండి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు పురా మయా ద్వే నిష్టక్తే నేను పూర్వంలో రెండు నిష్టలు బోధించాను అని సమాధానం చెప్పాడు అలా ఇలా